కీర్తన ఒకటి రామ రామచంద్ర రాఘవ రాజీవలోచన రాఘవ సౌమిత్రి భరత శత్రుఘ్నులతో జయమందు దరథ రాఘవ శిరసు కోటల రాఘవ చిన్నారి పొన్నారి రాఘవ గరిమ ఆ వయస్సు న తాటకి జంపిన రాఘవ అరిది యజ్ఞముగాచి రాఘవా హరుని విల్లు విరిచిన రాఘవా సిరులతో జనకుని ఇంట జానకి చలగి పిండ్లాడిన రాఘవా మలయు అయోధ్యా రాఘవా మాయా మృగాంతక రాఘవా చలగి చుప్పనాతి గర్వమడచి దైత్యసేనల చంపిన రాఘవా సొల శివాలి జంపి రాఘవా దండి సుగ్రీవు నేలిన రాఘవా జలది లంఘించిన రాఘవా లంక సంహరించిన రాఘవా దేవతలు చూడ రాఘవా దేవేంద్రురథమెక్కి రాఘవా రావణాదులను జంపి విభీషును రాజ్య మేలించిన రాఘవా వివేగ మరలి రాఘవా వచ్చి విజయపట్టమేలి రాఘవా శ్రీ వెంకటగిరి మీద అభయములు చలిగి మాకిచ్చిన రాఘవా